తొంభై ఒకటి యోగముద్రగన్న యోగీంద్రుడతి గాఢనిద్రనున్న నేమి నిశ్చలుండు నిద్రగాదు యదియే నిర్వికల్ప సమాధి అఖిల జీవసంగ ఆత్మలింగ భావము జాగ్రత్త స్వప్న నిద్ర అనబడు మూడవస్థలకు సాక్షిగనున్న ఆత్మ వినుము యోగనిద్రను తెలిసిన యోగి అతి నిద్రలో గాఢనిద్రలోయున్నను యోగములో మునిగియుండును బయట చూచువారికి నిద్రయే కనిపించినా లోపల మనస్సు ఆత్మయందు ఎరుకగలిగిన్నది కావున దానిని నిర్వికల్ప సమాధి అని చెప్పవచ్చును